జేష్ బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కన్నేభిష్ను భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యశేమదేవం జయ స్వస్తి నంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యోరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి శాంతిశాశాంతి సంఘాత స్వప్నవత్సే ఆత్మయా విసర్జి ఆక్యే సర్వసామ్యే నోపత్తిర్ వి సంఘాతముల ఎందు భేద దృష్టి మీకు సమాజంలో కనపడుతుంది అది హిందూ సమాజంలో కనపడుతుంది తర్వాత మిగతా సమాజాల్లో కూడా కనపడుతుంది సర్వత్రా మానవ స్వభావం అలా ఉంటుంది అది తప్పది ఎందుకంటే సంఘాతం సత్యం అనుకున్నా భేద దృష్టి తప్పు ఎందుకంటే సర్వే సకల దేహములు కూడా పంచభౌతిక దేహములే అన్నీ మట్టి నుంచి పుట్టాయి అన్ని మట్టిలో కలిసిపోతాయి దీంట్లో మళ్ళీ ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అనే ఈ దృష్టి చాలా తప్పు దృష్టి అది ఆ దృష్టి వల్లనే హిందూ సమాజం దెబ్బతింది ఇప్పుడు హిందువులు కన్వర్ట్ అయిపోతున్నారని ఇది ఒక పెద్ద ఇష్యూ మనకి దీని మీదనే సభలు జరుగుతూ ఉంటాయి ఆచార్యులు ఉద్యమిస్తూ ఇదంతా కూడా ఉంది కరెక్టే కూడాను కానీ ఆ అసలు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అని ఆ పాయింట్ కూడా చర్చిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు మీకు ముస్లిమ్స్కి అనుమతి ఎవరు ముస్లింస్ మామూలుగా హిందువులు ప్యాంటూషట్లు కట్టుబొట్టు జుట్టు అన్నీ మార్చుకున్నారు హిందువులు వెస్టర్నైజ్ అయ్యారు అందుకే రాముడిని కృష్ణుని పూజిస్తున్నారని పేరే కానీ కట్టుబుట్టు కట్టుబొట్టు జుట్టు అంతా వెస్టర్నే సో చాలా క్విక్గా అడాప్ట్ అయ్యారు వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ లివింగ్కి హిందూస్ తప్పేం లేదు ఐ యామ్ నాట్ కంటెస్టింగ్ ఇట్ బట్ ముస్లిమ్స్ ఉన్నారంటే వాళ్ళు కట్టు జుట్టు కూడా మర్చుకోలేదు వాళ్ళు ఏ రకంగానో వాళ్ళ పద్ధతి అది ఏమీ మారలేదు చాలా తక్కువ మంది ఒక్క కూడా మారలేదు పొద్దున్న ఇవాళ పొద్దున్న నేను వాకింగ్కి వెళ్తున్నాను ఒక ముస్లిం ఆయన అమ్మాయిని అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్తున్నాడు ఆ అమ్మాయి ఎంత వయస్సు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అబ్బాయి నాలుగేళ్ళు ఐదేళ్ళు వాళ్ళు ఇద్దరిని నడిపించి చేత్త పట్టుకుని స్కూల్కి తీసుకెళ్తున్నాడు ఆయన ఇక్కడ సికింద్రాబాద్లో ఉండే బదులు సౌదీ అరేబియాలో ఉన్నా కూడా పెర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు ఇక్కడ ఈనాడు ట్వంటీ ఫస్ట్ సెంచరీ బదులుగా మహమ్మద్ ప్రవక్త కాలం నాడు ఉన్నా కూడా పెర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు అంత పెర్ఫెక్ట్గా అబ్బాయికి అప్పుడే బురకా వేసేసాడు ఆ ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ఆ అబ్బాయికి డ్రెస్సు సరిగ్గా ముస్లిం డ్రెస్ వేసేసాడు తను ఫుల్ ముస్లిం డ్రెస్లో గడ్డ వదిలి పెంచుకుని ఉన్నాడు తీసుకెళ్తున్నాడు హీజ్ ఏ ఫాదర్ లైక్ ఎనీ అదర్ ఫాదర్ కానీ వాళ్ళ పద్ధతి ఒక్క క్షణం కూడా మార్చుకోలేదు ఎనీవే సో ముస్లిమ్స్ కన్వర్త్ కారు క్రిస్టియన్స్ హిందూలోకే కన్వర్త్ కారు తర్వాత ఎక్కడ కన్వర్ట్ అవ్వదు మనమే కన్వర్ట్ అవుతున్నాం ఎందువల్ల ప్రపంచంలో ఎక్కడే కన్వర్ట్ కాదు మనమే కన్వర్ట్ అవుతున్నాం క్రిస్టియన్ మిషనరీస్ డబ్బులు ఇచ్చి అంతటా చేస్తారు వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు కేవలం భారతదేశంలోనే అని మీరు అనుకోద్దు ఎక్కడా అంతటా చేస్తారు సో మనమే ఎందుకు కన్వర్ట్ అవుతున్నాం తర్వాత ఇంతకాలం క్రిస్టియన్ మిషనరీస్ ట్రై చేసినా కూడా ఇనఫ్ పర్సంటేజ్ కన్వర్ట్ కాలేదు వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం కన్వర్ట్ కాలేదు ఇంకా హిందువులు హిందూ ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉందన్నమాట తర్వాత ఈ సమస్య హిందువులకే ఉంది తప్ప మరి ఎవరికీ లేదు ఏదో ఒక వీక్ పాయింట్ ఉందన్నమాట ఆ వీక్ పాయింట్ని కూడా పట్టుకోవాల్సి ఉంటుంది పట్టుకున్న మీద రీజన్ ఇంకొంచెం లోతుగా దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది రీజన్ ఏమిటంటే భేద బుద్ధి అని దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ ఆ దేవుడు అనే పేరుతోటి సమాజం మొక్కలు అయిపోతుంది విడిపోతుంది అంతే ఆ భేదబుద్ధి కారణంగానే ఈ కన్వర్షన్స్కి అది మౌలికమైన హేతు తర్వాత క్రిస్టియన్ మిషనరీస్ డబ్బు విరజింబడము తర్వాత ఒక ప్రోపకాండా చేయటము ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ ఏడపోతాయి ఎనీవే ఆ భేదబుద్ధి ఎలా వచ్చింది దేహాభిమానాన్ని బట్టి వచ్చింది దేహంలో భేదం ఏమిటండి ఇప్పటికీ ఇవన్నీ అసలు నిజానికి ఇవన్నీ కూడా ఒక పెద్ద సమావేశంలో చెప్పదగ్గ అంశాలే ఛాలెంజ్ చేయదగ్గ అంశాలే ఇప్పటికీ కూడా కన్వర్షన్స్ ఉండరాదు అని హృదయపూర్వకంగా నమ్మేటువంటి ఆచార్యులు కూడా ఇప్పటికి వాళ్ళు వ్యక్తిగతంగా అస్పృశ్యతను పాటిస్తూ ఉంటారు ఇప్పటికి ఈవెన్ టుడే ఎందుకంటే ఆయన ఆచార్యుడు నడిచొస్తుంటే ఇటు అటు ముందు ఒక అరడన మంది వెనకాలం ఒక అరడదన మంది శిష్యులు దే క్లియర్ ది వే అండ్ దే ఓపెన్లీ డిక్లెర్ డోంట్ టచ్ డోంట్ టచ్ డోంట్ టచ్ డోంట్ టచ్ వై సో వాట్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ దే టచ్ టచ్ వాట్ హ్యాపన్స్ ఏమవుతుంది పోయినా హారు వస్తున్నారు ఎవడో నల్ల పుట్టుకోడో లేకపోతే పోనీ ఎవడో ఒక స్త్రీ పాదాభివందనం టచ్ చేసింది అనుకోండి ఏమవుతుంది What will happen to him? Ashu caipata da yevatasana, what is that? So even today, why should he practice it? What could be the reason for it? Let them explain, I want to know. Let them settle this issue. Why are you practicing aspruśyata? Dhanam veta than nenu japta. Nen japta nane na adhikadu point. Nen endu japta nama mir kasha patta nana dhanam veta dhanam. మీరు దండం పెట్టేస్తే నాకేం అభ్యంతరం లేదు మీరు కష్టపడతారు ఎందుకంత కష్టం మామూలుగా మీరు ఉన్న చోటే ఉండండి దండం పెట్టక్కర్లేదు ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ఇలా పెట్టండి సరిపడుతుంది మీరు ఇబ్బంది పడద్దు నా అభిప్రాయం అంతేకాని నాకేమీ మరొకటి కాదు వాళ్ళు అలా కాదు వాళ్ళు దే వాంట్ పీపుల్ టు డూ నమస్కారం దే వాంట్ ఫాలోయర్స్ బట్ స్టిల్ ప్రాక్టీస్ అన్టచబిలిటీ చాలా సటిల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్ టచబిలిటీ ఏమిటి ఏమిటి గొప్ప దేహం యొక్క గొప్ప ఏమిటి సంఘాత స్వప్నవత్సర్వే సంఘాతాల్లో మళ్ళీ సామ్యం అనగానేమి వైషమ్యం అనగానేమి రెండు కూడా స్వప్నము అసత్యములు ఇప్పుడు ఈ మిథ్యాత్వాన్ని బోధించటానికి పది యుక్తులు చెప్పారు అద్వైత సిద్ధిరావు స్వప్నమాయా ఆత్మమాయా ఆత్మ యొక్క మాయాశక్తి చేత సృష్టింపబడ్డాయి తప్ప వీటిల్లో వాస్తవం ఏమీ లేదు అనే ఆ మాయా లేక మిథ్యా అనేదానికి పది యుక్తులు చెప్పారు ఆ పది యుక్తులలో మొట్టమొదటి యుక్తి ఏమిటంటే నేను మీకు నేను వివరించింది స్వ అభావ అధికరణే భాస మానత్వం తా స్వ అంటే తాను ఎక్కడ లేదో తన యొక్క అభావానికి ఏది అధికరణమో దాని ఎందు ఉన్నట్టుగా కనబడుట స్వ అంటే సర్పం సర్పం యొక్క అభావం లేకుండుట ఆ సర్పభావానికి అధిష్టానం రజ్జువు రజ్జువునందు సర్పం కనబడుతుంది దాన్ని మిథ్య అంత కాబట్టి దేహము అనేది మిథ్య పాభౌతిక సమ్మేళనమే తప్ప దేహము లేదు ఐదు భూతాలు కలిసి అలా అనిపిస్తుంది తర్వాత దేహము అనేది ఒక ఎంటిటీ ఏమీ కాదు అది ఒక ఎబ్స్ట్రాక్షన్ ఒక మానసిక భావన తప్పింకేమీ లేదు మనస్సు ఉన్నప్పుడు దేహం ఉంది మనస్సు లేకపోతే దేహం లేదు ఈ విషయం నిన్న మనం చూసాము చూసి నిన్న కంప్లీట్ చేస్తూ ఆ లాస్ట్లో మిగిల్చేందాన్ని సో నైషాం ఉపపత్తి సంభవ సద్భావ ప్రతిపాదక హేతు విద్యతే దేహము అనేది అస్థి ఉండుట వాస్తవముగా ఉన్నది అని చెప్పటానికి తగిన హేతువు లేదు ఇప్పుడు మట్టి ఉన్నది కుండ ఉన్నది ఈ రెండింట్లో మీరు ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి రెండు చూసి చేసుకుని కుదరదు ఎందుకని అక్కడ రెండు లేవు ఒకటే ఉంది ఇగో ఇది ఉంది ఇంతకుముందు ఈ కథంతా అయిన కథే ఎప్పటికప్పుడు అలా చెప్తూ ఉన్నాం అలవాటు ఇది ఒకటా రెండా ఒకటే రెండు కాదు కదా ఇప్పుడు మట్టి ఉన్నది కుండ ఉన్నది దీంట్లో ఏది చూస్ చేసుకుంటారు మీరు మట్టి ఉన్నది చూస్ చేసుకోవాలి కుండ ఉన్నది అని చూస్ చేసుకోకూడదు ఎందుకంటే కాదండి మట్టి కుండ ఉన్నది అన్నప్పుడు కూడా మృద్ఘట అస్తి మట్టికుండ ఉన్నది అని చూస్ చేస్తే మళ్ళీ రెండు చూస్ చేశారు రెండు చూస్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నది మట్టియే మట్టియే ఉన్నది కానీ కుండ ఆకారముగా ఉన్నది అని ఆకారానికి కుండని పేరు తప్ప వస్తువుకి కుండని పేరు కాదు వస్తువు మట్టియే కుండ ఆకారముగానున్నది మట్టి కుండ ఆకారముగా ఉన్నది అని చెప్పాలి ఇప్పుడు పగిలిపోయింది అనుకోండి మీకు మట్టికి ఆకారానికి తేడా చూపిస్తున్నా మట్టికి కుండకి కుండ అంటే ఆకారం మాత్రమే పగిలిపోవడం అంటే ఏమిటి పగిలిపోతుంది మట్టి పగిలిపోతుందా కుండ పగిలిపోతుందా కుండ పగిలిపోతుంది మట్టి పగిలిపోతుంది అంతే అర్థం ఏంటి మట్టి పగిలిపోతుందా ఆకారం పగిలిపోతుందా ఆకారం పగిలిపోతుంది మట్టి పగిలిపోతుంది మట్టికి పగలడం అంటూ ఏముండదు చూర్ణం అయిపోయింది అనుకోండి ఆ చూర్ణ రూపంగా మట్టే ఉంటుంది మట్టి ముద్ద అయిపోతే ఆ ముద్ద రూపంగా మట్టే ఉండదు మరి ఏమిటి పగిలిపోయింది ఆకారమే పగిలిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఒకటే చూసి చేసుకోవాలి అదేమిటి చూసి చేసుకోవాలి అంటే మట్టిని చూసి చేసుకోవాలి మట్టి ఉన్నది అని చేసుకోవాలి కానీ కుండ ఉన్నది ఏమని చేసుకోకూడదు వ్యవహారంలో అటువంటి కంటెస్ట్ లేదు మట్టి ఉన్నదా కుండ ఉన్నదా అని చెప్పు అలాంటి కంటెస్ట్ వ్యవహారంలో ఉండదు కాబట్టి వ్యవహారంలో మీరు కుండ ఉన్నది అని అనుకోండి ఎవరు కాదంటారు కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ కుండ ఉన్నది చెప్పాలి ఓకే ఇప్పుడు పంచభూతములు ఉన్నవా దేహము ఉన్నదా ఏదో ఒకటే చెప్పండి మీరు పంచభూతములు ఉన్నది దేహము ఉన్నది మీరు చెప్పడానికి వీలు లేదు సంస్కృత భాషలో ఒక ప్రయోగం ఉంది పంచత్వమాగత పంచత్వమును పొందినాడు పంచత్వమును పొందినాడు అంటే పంచభూతాలు వెళ్ళి పంచభూతాల్లో కలిసిపోయాయి అంటే ఇంకా జీవించి లేడు అని ప్రయోగం కాబట్టి ఈ దేహములు ఇవి మాయా అవి కల్పితములు అవి ఉన్నాయి అని చెప్పడానికి తగిన హేతు ఏమీ లేదు యస్మాత్ తస్మాత్ అవిద్యాకృత పరమాధ సంతి ఇో దేహము ఉన్నది అని చెప్పే హేతువు లేదు కాబట్టి యస్మాత్ నాస్తి తస్మాత్ అటువంటి హేతువేమీ లేదు కాబట్టి తస్మాత్ హీ అని ఉంది అక్కడ శ్లోకంలో నోపత్తి విద్య ఆ హీకి చెప్తున్నారు ఆయన హీకి వ్యాఖ్యానం చేస్తూ యస్మాత్ తస్మాత్ కాబట్టి ఈ దేహములు అవిద్యాకృతములే అజ్ఞాన కల్పితములే ఏది అజ్ఞానము చేత చేయబడినదో లేకపోతే నిర్మితమైనదో అది వాస్తవంగా ఉండదు వాస్తవంగా ఉండేదాన్ని అజ్ఞాన నిర్మితము లేక అజ్ఞానకృతము అనరు వాస్తవంగా ఉన్నదాన్ని అజ్ఞానకృతం అని అంటారా అనరు కొన్ని యూసేజెస్ ఉన్నాయి తెలుగులో కూడా అటువంటి యూసేజెస్ ఏదో ఒకటి ఉంది నాకు గుర్తు రావట్లేదు ఏదో యూసేజ్ సో అది ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు ఇంకే అలాగే యూసేజ్ పోన్లండి సో అజ్ఞానకృతము అజ్ఞానము చేత త్రాడు పామును చూచను ఇప్పుడు పాము ఉన్న పాము చూసాడా లేని పాము చూసాడా లేని పాము చూసాడు ఉన్నపోవని చూస్తే అజ్ఞానం చేత చూశాను అని అనుకోవడం అజ్ఞానము చేత ఏది మీకు ఉన్నట్టుగా కనపడుతుందో అది వాస్తవంగా ఉండదు దాన్ని అజ్ఞానం అంటారు నేను అజ్ఞానం చేత చూశానండి బాగానే ఉందండి అంటే అది ఉన్నది ఎలా అవుతుంది అజ్ఞానం అజ్ఞానం చేత చూసాడు అంటే లేదని అర్థం దానికి అజ్ఞాన కల్పితములు తప్ప అవిద్యాకృత అంటే వాస్తవంగా లేవు అని అర్థం నా పరమార్థత సంతి అంటే మనుష్య దేహము దేహములలో ఉత్కృష్టమైనది అని చెప్పడానికి కానీ లేకపోతే అన్ని దేహములు ఒకటే అని చెప్పడానికి కానీ ఏ రకమైన హేతువు లేదు ఎందుకంటే దేహమే మిథ్యంటే ఇంకే మిథ్యాభూతములైన దేహములందు ఇప్పుడు ఒకడు సర్పాన్ని చూసి ఒకడేమో రజ్ చూసి ఒకడు సర్పం అనుకున్నాడు ఇంకొకడు మాలనుకున్నాడు మరొకడు దండము అనుకున్నాడు ఇప్పుడు ఈ మాల దండము సర్పము ఈ మూడు ఇవన్నీ సమానమైన లేకపోతే వాటిల్లో కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ చెప్పండి విన్నాడు ఇది ఉండదు అది ఉండదు ఎందుకంటే అవి ఏమీ వాస్తవంగా లేవు అన్నీ మిక్చే అవి వాస్తవంగా ఉన్నవైతే సర్పము గొప్పది మాల సర్పము జీవించి ఉన్నది కట్టే జీవించలేనిది ఇలాగేవో మీరు చెప్పచ్చు అసలు వాస్తవంగా లేవండి వాస్తవంగా లేని దానికి మీరేం చెప్తారు సమాధానం సో పూర్వం ఏదో కథ ఒకటి ఉంది యోగావాసం ఎప్పటికప్పుడు చూడాలనుకుంటారు నాకు టైం దొరక్క చూడటం కుదరట్లేదు ఆ కథ ఎలా ఉంటుందంటే వంధ్యాపుత్రుడు ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు ఏదో రామహాయో కృష్ణహాయో ఏదో పేరుంది వంధ్యాపుత్రుడికి ఆయన మిథ్యాదేవిని వివాహం చేసుకున్నాడు వీళ్ళిద్దరూ కలిసి అభావపురంలో మకాం పెట్టుకున్నారు అభావపురంలో మకాం పెట్టుకుంటే వాళ్ళ కొంతకాలం కాపురం చేసిన తర్వాత వాళ్ళకి అసత్ అనే కొడుకు పుట్టాడు మాయా అనే కూతురు పుట్టింది ఇలా ఉంటుంది కథ ఇంకా ఉంది ఏ ఏం లెక్కేస్తారు కథ గురించి ఏం చెప్పుంటారు అంటే అక్కడ ఏదీ ఉన్నది కాదు కానీ మీకు చిత్రం ఏంటంటే అలా వెర్బల్గా మీరు అలా కథ చెప్పుకుంటూ పోతే కొంతసేపు అయ్యేపటికి ఈ కథ తీసుకెళ్ళి మీరంటే ఈ సంస్కృత పదజాలానికి బాగా అలవాటు పడు ఉన్నారు కాబట్టి సరిపడింది కానీ మామూలుగా ఈ పురాణ కాలక్షేపం జనం ఉంటారు వాళ్ళకి నేను చెప్పానంటే వాళ్ళు చక్కగా శ్రద్ధగా వింటారు ఇంకా ఏదో ఇంకా ఏదో రాబోతుందని నిజంగా వాళ్ళు బేసికల్గా ఈయన మన ఏమో మనమేదో ఈయన జోకు వేస్తున్నాడని అనుకోను ఆ తర్వాత ఏమైందండి మరి ఆ కొడుకు కూతురు ఏమైనా ఏదో ఇలాంటిదో అడుగుతారు అంతేగాని వీడు అంతా హోళక్కి చెప్తున్నాడని అనుకోరు సో ఆ రకంగా సామ్యం ఏమిటి వైషమ్యం ఏమిటి వాట్ వాట్ గోయింగ్ ఆన్ ఇదంతా కూడా అసత్యమే ఆత్మ చైతన్యం సత్యము కాబట్టి ఎప్పుడూ కూడా మన గురించి మనం తెలుసుకునేప్పుడు దేహరూపంగా తెలుసుకోకూడదు దేహాన్ని బట్టి వచ్చినటువంటి లక్షణాలను మన ఎందు మనం ఎన్నడూ ఆరోపించుకోకూడదు మనం ఎలా ఉండాలంటే ఆకాశంలాగా ఉండాలంటే ఆకాశమే దృష్టాంతం పెట్టుకుని నేను ఆకాశము వంటి వాడను నా స్వరూపంలో ఎవడైనా స్వామీజీ నువ్వు సన్యాసివి అన్నాడనుకోండి ఈ సన్యాసిత్వము నా స్వరూపంలో ఉన్నది కాదు అలా కనపడుతుంది అంతే భాషించేదే తప్ప సినిమా తెర మీద భాషించినట్టుగా ఆ మనస్సు అనే తెర మీద అలా భాషిస్తుంది కాదని అది స్వరూపంలో భాగం కాదు ఇంకోహడేదో అంటాడు మరోహుడు మరోడు అంటాడు ఇవేమీ అలా తెర మీద భాషించినట్టుగా భాషిస్తాయి మన స్వరూపంలో ఏదీ భాగం ఉండాలి ఒకడు మీ అంతటి మంచివాళ్ళు లేరంటారు మనం ఏమీ కంగారు పడాల్సిందే అలా అలా అంటారు అంటే ఇంకోహుడు ఆయన సరైన వాడు కాదని అని అంటాడు ఇంకోహుడేదాన్ని మనం వెనక్కాలంటాడు అంటే అది మనకు తెలిసి తెలుస్తుంటే దాంట్లో కూడా బాధపడాల్సిందే లేదు ముఖం అంటాడు అప్పుడు బాధపడాల్సింది లేదు అన్నిటికీ అలాగా ఓ చిరునవ్వు నవ్వుతూ ఉండడమే దాన్ని స్వరూపం మీద తీసుకోవాల్సింది లేదు ఎందుకంటే మన స్వరూపం మీద ఏదీ ముద్ర పడదు ఆకాశం వంటిది ఏదీ ముద్రపడదు నైనం చెందంతంతి శస్త్రాన్ని కత్తిపుచ్చుకుని ఎవడైనా కోసేసినా నన్ను వాడేమీ చేయలేదని అర్థం అలా ఉండాలి స్వరూపం ఆకాశం ఉంటుంది కత్తితో ఆకాశానికి మీరు కోసేయని చూస్తాను పోయలేరు అలాగే నేను చేతనుండే ఆ తెలివి ఎరుక అది నేను ఆ ఎరుకను మీరు ఎలా ఖండిస్తారు దేహాన్ని ఖండించగలరు కానీ ఎరుకను ఎలా ఖండిస్తారు నేను దేహం కానే కాదు నేను ఎరుకను అని ఆ విధంగా అటువంటి విజ్ఞానంలో మనిషి ఉండాలి తర్వాత ఏదైనా సుఖము దుఃఖము వచ్చిందనుకోండి ఈ సుఖము దుఃఖము అనే ముద్రలు మనమే పడవు ఆకాశం మీద ఏ ముద్రలు పడవు ఒక ఇంట్లో పెళ్లి పండుగ చేసుకుంటారు ఆ ఆకాశం మీద ఏ ముద్ర పడుతుంది ఏ ముద్ర పడదు ఆకాశానికి ఏమైనా ఒక శోభ వస్తుందా ఏమీ ఏమీ రాదు ఒకళ్ళు ఇంకోహల్ ఇంట్లో ఎవరో చచ్చిపోతారో అక్కడ కొంత దుఃఖం ఉంటుందా అక్కడ ఆకాశానికి ఏదైనా లోటు వస్తుందా ఏమీ రాదు అలా ఆకాశం ఆకాశం మీద ఏ ముద్రలు పడవు ఏ ఇంప్రింట్స్ అంటారు ఏ ఇంప్రింట్సు ఆకాశం మీద పడవు మీరు చేతి రంగు వేసుకుని గోడ మీద వేస్తే గోడ మీద చేతి ముద్ర పడుతుంది చేతి నిండా రంగు పోసుకుని ఆకాశం మీద వేస్తే ఆకాశం మీద ఏ ముద్ర పడుతుంది ఏ ముద్ర పడతాం అలా ఉండాలి మనం మన స్వరూపం అట్టింది ముద్ర పడదు పడిందని మనం భ్రమపడతాం అదిగో వాడు నన్ను ఇలా అన్నాడు వీడు అలా అన్నాడు వాడు అవమానం చేశాడు అని మనం భ్రమపడతాం మనం భ్రమపడుతున్నంతసేపు వాడు అవమానం చేసాడనే అనిపిస్తుంది మనం భ్రమపడడం మానేసి అతను నన్ను అవమానం చేయడం ఏమిటని మీరు ఆలోచిస్తే పోతుంది అసలు లేదని అవమానం అనేదే లేదని తెలుస్తుంది అలా ఉండాలి కాబట్టి నేను ఆకాశం వాడను అనే సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకుంటూ ఉండాలి సత్యం మిగతావన్నీ అసత్యాలు మనల్ని మనం మోసంపుచ్చుకుంటూ మోసపుచ్చుకుంటూ నేను ఇది నేను అది అని భ్రమపడుతూ మనం జీవిస్తూ ఉంటాం అదంతా కూడా విడిచిపెట్టి నేను ఆకాశ సముడను అనే తత్వంలో అలా నిలిచి ఉండాలి దానికి ఆత్మనిష్ట అని పేరు రసాదయోహియే కోశాహ్యాతీయకే ఆత్మా పరో జీవ సంప్రకాశిత ఇది తైత్తిరీయశ్ని కోట్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి గౌడపాదాచార్యులు వైదికులా బౌద్ధుల వైదికులే తైత్తిరీయ శృతుని కోట్ చేస్తున్నారు కదా తైత్తిరీయకే తైత్తిరీయము అంటే మనకి మీకు అందరికీ తెలుసున్నదే శ్రీ కృష్ణయజుర్వేదంలో యజురణ్యకం ఉంటుంది కృష్ణ యజురారణ్యకం కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన శుక్ల యజుర్వేదానికి సంబంధించిన ఆరణ్యకానికి బృహదారణ్యకము బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదం నుంచి వచ్చింది ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదం నుంచి రెండు కూడా ఆరణ్యక ఉన్న ఉపనిషత్తులు బ్రాహ్మణ ఉపనిషత్తు అనేది కూడా అంటారు ఓ సందర్భంలో ఎందుకంటే ఆరణ్యకము అంటే బ్రాహ్మణంలో ఆఖరి భాగానికి ఆరణ్యకము పేరు ఆరణ్యకంలో ఆఖరి భాగానికి ఉపనిషత్తు పేరు ఇదే డ్రాయింగ్ రూమ్ అంటే అది ఇంట్లో బయటకి బయట ఉంటుందా ఇంట్లో ఇంట్లోనే ఉంటుంది కానీ ఒకవైపు నుంచి ఆఖరి భాగంలో ఉంటుంది బ్యాక్ రూమ్ అంటే అది బ్యాక్ రూమ్ కూడా ఇంట్లోనే ఉంటుంది ఒకవైపు నుంచి ఆఖరి పోర్షన్లో ఉంటుంది వాటెవర్ లాస్ట్ చాప్టర్ లాగా ఈ తైత్రీయ శృతిలో కోశములను వర్ణించారు రసాదయోహి ఏ కోశము అంటే ఈ కోశం పదం కూడా మీరు ఆలోచించండి కత్తి ఒర స్క్యాబర్డ్ అంటారు ఇంగ్లీష్లో కత్తి పెట్టుకునే ఒర ఈ ఈ ఒర దాన్ని అది కోశము దాంట్లో కత్తి ఉంటుంది ఆ కత్తి కనపడదు ఉరికే ఆ ఒరే కనపడుతుంది వరదేంతో చేస్తారు చర్మంతోటో లేకపోతే వస్త్రంతోటో చేస్తారు కాటన్తో చేస్తారు అది లేకపోతే చర్మంతో చేస్తారు ఆ పైకి ముట్టుకుంటే స్మూత్గా ఉంటుంది అలంకారంగా ఉంటుంది కత్తి కనపడదు ఆ వర చూసి ఇదేదో చర్మంతో చేసిన మెత్తటి పదార్థము మీరు అనుకుంటే పొరపాటు దాని లోపల కత్తి ఉంటుంది ఈ కత్తిని ఇది కప్పేసెట్టే పెడుతుంది అదే ఒక దృష్టం కోశే లేకపోతే కోశాన్ని ఇంకో రకంగా చూసుకోవచ్చు ఇది ఎలాగంటే ఈ పురుగు ఉంటుంది కక్కు పట్టు పురుగు సిల్క్ పురుగు అది సిల్క్ పురుగు అన్నా పట్టు పురుగు అన్నా ఒకటే వేరే భేదంగా ఉన్నాయి ఆ పురుగు ఏం చేస్తుందంటే అది దారాన్ని అలా చూడుతుంది కోశాన్ని తయారు చేస్తుంది ఆ గూడు తెలుగులో గూడు సంస్కృతంలో కోశము పట్టుగూళ్ళు అమ్మబడును ఎందుకంటే పట్టుగూళ్ళు అమ్మడం ఏమి పిచ్చేమన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చట పట్టుగూళ్ళు అమ్మబడును గవర్నమెంట్ పట్టుగూళ్ళు అమ్మడం ఏంటండి ల్యాండ్ ఆర్డర్ ఏదైనా ఏడవాలి రోడ్లోవి శుభ్రంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసుకోవాలి కానీ పట్టుగూళ్ళు అమ్మడం ఎందుకు గవర్నమెంటు ఈ పట్టుగూళ్ళు అమ్మేందుకు సంస్థ అది భయంకరమైన నష్టాల్లో మునిగిపోతా ఉంది వాళ్ళు పట్టుగూళ్ళు అమ్మి డబ్బు చేయగలుగుతారా వాళ్ళు ఎవడ కొంటాడు వీళ్ళ దగ్గర పట్టుగూడు హైదరాబాదులో పట్టుగూడు కాదండి హైదరాబాదులో అమ్ముతారు తిరుమలగిరిలో అమ్ముతారు ఎవడో అమ్మోడు అక్కడ ఒక నలుగురు క్లర్కులు కూర్చుని కైతాల్ నలుపు చేసుకుంటూ కూర్చుంటారు బ్యూరోక్రేజ్ నిజంగా మీరు పట్టుకూడులు డబ్బులు ఇచ్చి కొంటా ఉంటే ఒకటి దొరకవు కూడా ఓన్లండి ఏదో మాట వలసగా చెప్పాను ఈ గూడు లోపల పురుగు ఉంటుంది ఈ పురుగు ఏం చేస్తుందంటే తన నోటి నుంచి ఒక ద్రవాన్ని బయటకు తీసి ఆ ద్రవము వెంటనే డ్రై అయిపోయి అది ఒక దారం కింద తయారవుతుంది ఆ ద్రం తయారవుతుండగానే చుట్టేస్తుంది లేకపోతే ఎంత పొడిగొచ్చేస్తున్నా తయారవుతుండగానే చుట్టేస్తుంది ఆ దారం యొక్క మహిమ ఏమిటంటే అది తెగదు చక్కటి దారము మంచి స్ట్రెంగ్త్ ఉన్న దారము మధ్యలో మీకు ముళ్ళు అవి ఉండవు మనం రాత్నం మీద తీసిన దారానికి మధ్యలో ఇంకా ముళ్ళు అవి ఉంటాయి దీనికి అలా కూడా ఉండదు ఒకే స్మూత్గా ఒకే థిక్నెస్ తోటి యూనిఫామ్గా దారం ఉంటుంది చాలా పొడుగుంటుంది తెగదు తెగిందంటే మళ్ళీ ముడి పెట్టాలి మీరు అలా అక్కర్లా చాలా పొడుగు ఉంటుంది ఆ దారము అలాగ తయారవుతుండగానే అది చుట్టేస్తుంది చుట్టేసి ఒక గూడు కింద తయారు చేసి ఆ గూడు లోపల ఉంటుంది అది చేసిన పాపం అదే ఎందుకంటే మనిషి కనుక చూశాడు దీన్ని మనిషి దారం తీస్తుంటే ఇలా రాకుండా తిప్పుతో వీటి దారం తీస్తుంటే రెండేసారి నిమిషాలకు ఒకసారి పుట్టుక్కుంటూ ఉంటుంది అది తెగినప్పుడల్లా మళ్ళీ దాన్ని దీన్ని తీసి ఇలా కలిపి మళ్ళీ తిప్పి దాన్ని ఏదో బుడి పెట్టి చేస్తూ ఉండాలి వీడు పెరాసి ఇంక ఇది తెగదు వీడు ఏం చేస్తాడంటే ఆ పురుగుని తీసుకెళ్ళి బాయిలింగ్ వాటర్లో పారేస్తాడు తీసుకెళ్ళి అచ్చ వస్తుంది లోపల అప్పుడు ఆ దారపు కోనని పట్టుకుని ఓ రాట్నానికి పెడతాడు దాన్ని పెట్టి ఇలా తిప్పుతాడు మొత్తం దారం అంతా కూడా రాట్నం మీదకి వస్తుంది ఆ పురుగు శరీరాన్ని అవతల పారేస్తాడు దీంతో పంచల్ని అవి మడి అని ఇది ఒక భ్రాంతి అంత ఘోరమైన సూపర్ స్టిషన్ అదే కానీ మరొకట్లేదు అది మడి దేవుణ్ణి పూజ చేయాలంటే అది ఎలా ఉపయోగపడుతుంది దేవుణ్ణి పూజ చేయడానికి అది మీరు స్నానం చేసి శుభ్రమైన వస్త్రం కట్టుకుంటే మడి అవుతుంది కానీ మీరు శుచిగా ఉండి అది కట్టుకుంటే మీరు అశుచి అయిపోతారు ఎందుకంటే అది పురుగుని చంపి బతుకున్న పురుగుని చంపి తీసినటువంటిది అది అది మడి ఎలా ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సంస్కారం నాకు అర్థం కాదు కామకోటి పెద్ద స్వామి చెప్పారు అది మడి కాదురా అది మీరు మడి కట్టుకోకండి అది మీరు పురుగుల యొక్క హింసను ప్రోత్సహిస్తున్నారు మీరు ఈ పైనుంచి కాటనే ధరించండి తప్ప ఆయన గాంధీ పెద్ద స్వామి ఎ కైండ్ ఆఫ్ గాంధీ మహాత్మా గాంధీ కూడా కలిశారు ఆయన సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్ ఐ డోంట్ రిమెంబర్ ది డీటెయిల్స్ సో మీరు కాటన్ది కట్టుకోండి ఆయన కాటన్ని కట్టుకునేవారు ఆయనేం సిల్క్లో అవి కట్టేవారు కదా సిల్క్ కట్టలేదు చాలా తప్పు ఎందుకంటే ఈ హింసను మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం ఈ మనిషి కంట ఏదైనా పడితే అది నాశం సో మనిషి చూశాడు ఈ దారం తగ్గ ఉంది కనుక అంతే ఆ పురుగును పట్టేసుకుని దాంతో వ్యాపారం చేసేస్తాడు వెరీ అన్ఫార్చునేట్ సపోజ్ మీరు అడగచ్చు దాన్ని వీడు ఏం చేయకపోతే అవుతుంది ఆ లోపల అది చీతాకోకచిలక అవుతుంది అయ్యి గుడ్డుని చీల్చుకుని ఎలాగైతే కోళ్ళు ఇవి వస్తాయో ఆ దారాన్ని చీల్చుకుని అది బయటకు వచ్చి ఎగిరిపోతుంది అది దాని న్యాచురల్ ప్రాసెస్ దాన్ని వీడు ఇంటరప్ట్ చేస్తారు ఎందుకంటే అది చిమ్ అది అది ఎగిరిపోయిన తర్వాత తీసుకోవచ్చు ఆ వెనకాల ఉండిపోతుంది ఆ గూడు కానీ మీకు చిన్న చిన్న చిన్న దారం మొక్కలు ఒకటే దారం రాదు వీడికి ఒకటే దారం కావాలి మైల్ పొడుగుంటుంది అది ఒక్కదారం మైలు పొడుగుంటుందో అదే పది మీటర్లు ఉంటుందనుకోండి పది మీటర్లు ఒక్క ముక్క వస్తుంది ఇది ఎగిరిపోయేదాకా అట్టి పెడితే మీకు వెయ్యి ముక్కలు చిన్న చిన్న చిన్న ముక్కలు అవన్నీ ముడిపెట్టుకుంటూ కూర్చోవాలి అందుకోసం దాన్ని బతుకుండగా వివసించి ఇలా దానికి కోశము పేరు ఇప్పుడు మనము అట్టి కోశములో ఉన్నాము దట్ ఈస్ ది పాయింట్ ఈ మొత్తం అలాంటి కోశాలు ఒకటి కాదు ఐదు కోశాలు ఉన్నాయి పంచకోశములు అవి దేంతో ప్రారంభమవుతాయి రసంతో ప్రారంభమవుతాయి రసం అంటే దేహము మాత్రం దేహానికి రసమయము పేరు అలా ఉంది శృతి సో ఓషధయ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్న అన్నారుష పురుషోన్న రసమయ అవి రసమయ కోశం అన్నరసమయ కోశం అంటే మనం తిన్న అన్నము అది ఈ మజ్జిల్ కింద ఈ ముక్కల కింద అన్నం తయారు కాదు అన్నంలో ఉండే రసము వేరియస్ సెల్స్ రూపాన్ని ధరిస్తుంది చేత అన్నరసము అన్న సారము ఈ దేహంలో ఉండేటువంటి మజ్జ మాంసము రక్తము ఈ రూపాలన్నింటినీ కూడా మనం తినేటువంటి అన్నము యొక్క సారము ఆ రూపాన్ని పొందుతుంది కాబట్టి ఇది ఇది దీన్ని అన్నసారము దాని అన్న సారం తప్ప మరేమీ కాదు దీన్నే రసమయము అని అంటారు అంటే అర్థమేమిటి ఇప్పుడు మీరు ఫుడ్ వరల్డ్కో దేనికో షాపుకి వెళ్ళారనుకోండి అక్కడ షెల్ఫుల్ నిండా పెట్టి బియ్యము కందిపప్పు మినప్పప్పు అవన్నీ పెట్టుంటాయి నేతి ప్యాకెట్టు పాల ప్యాకెట్టు అవన్నీ పెట్టుంటాయి ఇవన్నీ మీరు సంచిలో వేసుకు తీసుకొస్తారు తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నిప్పుల మీద పెట్టి వంట మీద చేసి వండుతారు వండేసి తినేస్తారు అంటే ఇప్పుడు ఏమైపోయింది ఆ షెల్ఫ్ మీద ఉన్నటువంటి వెచ్చాలన్నీ కూడా ప్లేట్లోకి వచ్చాయి కుక్ అయ్యి ప్లేట్లోకి వచ్చినవన్నీ కూడా నోట్లోకి వెళ్ళాయి నోట్లోకి వెళ్ళినవన్నీ పొట్టలోకి వెళ్ళాయి పొట్టలోకి వెళ్ళినవి రక్తము మజిల్ మజ్జ ఆ రకంగా తయారయ్యాయి అంటే కాబట్టి ఇక్కడ ఒక డెబ్భై కేజీల వెయిట్ ఇక్కడ ఉందంటే ఈ డెబ్భై కేజీల వెయిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ షెల్ఫుల నుంచి వచ్చింది అక్కడ ఉన్న పదార్థములు ఇక్కడికి వచ్చింది అక్కడ ఉన్న కందిపప్పు ఇక్కడికి వచ్చింది అక్కడ ఉన్న పంచదార ఇక్కడికి వచ్చింది క్యాలరీస్ అక్కడ ఉన్న కూరలు పప్పులు అన్నము కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి సో అవి అలా ఎక్కువ తింటుంటే ఇది ఇంకా ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటుంది తక్కువ తింటే బరువు తగ్గుతుంది అంటే దీనిప్పుడు ఇంకేమర్థమైంది ఇది ఫుడ్ బాడీ దీన్ని ఫుడ్ బాడీ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో రసమయము అన్నమయము అని అంటారు అన్నమయము అది అన్నమయ కోశం కాదు అన్నమయము ఏమండి ఈ అన్నమయము నేను అని మీరు అనుకుంటే అది కాస్త కోశమైపోతుంది ఇది నేను కాదు అని మీరు తెలుసుకుంటే అది కోశం కాదు అది కోశం అంటే బంధించి ఇది కోశము బంధించడం కూడా ఎలా బంధిస్తుంది ఇప్పుడు చూడండి రూఫ్ నెట్టి మీద ఉందనుకోండి అది బంధం కాదు సౌకర్యం ఆ రూఫ్ కాస్త వచ్చింది నెత్తి మీ పడింది అనుకోండి అదేమవుతుంది బంధమైపోతుంది బంధమైపోతుంది దూరంగా ఉంటే బంధం కాదు అదేవిధంగా ఈ దేహము నేను వీడు అనుకుంటే దాని ఎందు అహం అనే వృత్తిని వీడు ఎప్పుడైతే భావన చేస్తాడో చూడండి దాన్ని మిస్టేక్ అన్నారు ఇట్ ఈస్ ఏ మిస్టేక్ కాగ్నిటివ్ ఎర్రర్ కాగ్నిటివ్ మిస్టేక్ తెలుసుకోవడంలో పొరపాటు ఇప్పుడు తాడును చూసి భయపడ్డాడు వీడు వీడు భయపడుతున్నది తాడుకు భయపడుతూ ఉంటాడు లేకపోతే నీడకి భయపడుతూ ఉంటాడు తాడుకి భయపడుతూ ఉంటాడు ఎందుకు తాడుకి ఎందుకంటే భయపడ్డావు నీడకెందుకు భయపడ్డాం హార్ట్ అటాక్ వచ్చేంత భయం పడ్డాడే దేన్ని చూసి తాడును చూసి నీడను చూసి అంటే వాడు తాడని తెలుసుకుంటే భయమే లేదు అసలు అక్కడ తాడని తెలుసుకోడు అది ఏమిటో తెలిస్తే భయమేముంది అది ఏమిటో తెలుసుకోలేక దాన్ని ఎత్తిన మరొకటి అధ్యారోపణ చేయడం చేత భయం అనేది వచ్చింది ఆ భయం దుఃఖహేతం అవుతుంది అదేవిధంగా ఇది అన్నమయము ఇది రసమయము ఇది అనాత్మ జడము ఇది నేను కాదు అని వాడు తెలుసుకుంటే వాడికి దుఃఖం ఎందుకు ఉంటుంది బంధము ఉండదు దుఃఖము సంసారము ఉండదు బంధం అంటే దుఃఖమే ఇప్పుడు భగవాన్ బుద్ధుడు ఒక బోధ గట్టిగా చెప్పేవారు బుద్ధుడంటే ఎవడు తెలుసుకున్నవాడు ఏడు తెలుసుకున్నాడు ఏదో ఒకటి తెలుసుకుని ఉండాలి కదా ఏదో ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోబట్టే ఆయన బుద్ధుడు ఉన్నారు ఏమిటి ఆయన తెలుసుకున్న సత్యము అంటే ఈ దేహము ఇది అసలు వస్తువే కాదు ఇది మిథ్య ఇది వస్తువే కాదు భగవాన్ బుద్ధుడు ఏమన్నాడంటే ఇది ఒక తత్వం కాదు ఇది ఒక తరంగము ఒక మూమెంట్ ఒక ప్రవాహం తప్ప ఇది ఒక తత్వము కాదు ఇది ఇప్పుడు పొగ వచ్చింది ఆ పొగ మీరు ఒక ట్యూబ్ పెట్టారనుకోండి ఆ ట్యూబ్లోంచి పోతుంది పొగ ఆ ట్యూబ్లోంచి పోయేప్పుడు ఆ పొగకి ఏం ఆకారం ఉంటుంది ఆ ట్యూబ్ ఆకారం ఉంటుంది ఆ పొగని పట్టుకునే ట్యూబ్ ఆకారంలో ఉన్న పొగని పట్టుకున్న ఒక వస్తువు అని మీరు మూట కడితే ఏమి మిగులుతుంది అది బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంటిటీ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మూవ్మెంట్ అలాగే ఈ దేహము కూడా ఇట్స్ ఏ మూమెంట్ మూమెంట్ తప్ప ఇక్కడ వస్తువు లేదు అలా మూవ్ అయిపోతూ ఉంటుంది అంచేతనే నిన్న ఉన్న దేహం ఇవాళ ఉండదు ఇవాళ ఉన్న దేహం రేపు ఉండదు కానీ మనకి ఆ మౌలికమైన మార్పులు మనకి తెలియవు మనం ఏమనుకుంటాం నిన్న ఉన్న దేహమే ఇవాళ ఉంది అనుకుంటాం నిన్న ఉన్న నది ఇవేళ ఉందనుకుంటాం నిన్న ఉన్న నది వేళ ఉందా నిన్న ఉన్న నది మీరు నిన్న ఉన్న నదిలో ఒక ఒక రంగు ఏదో వేసి ఆ రంగుని మీరు కనుక పట్టుకోగలిగితే అది ఎక్కడో వంద మైళ్ళ కింద ఉంటుంది నిన్న ఉన్న నది ఈవేళ ఉండదు కానీ మనకేమనిపిస్తుంది నిన్న ఉన్న నదియే ఈవేళ ఉంది అదే గంగ ఎప్పుడు అదే గంగ ఉంది అనుకుంటా ఎప్పుడు అదే గంగ ఉండదు అలా పోతూ ఉంటుంది పోయినదాని స్థానంలో కొత్త చూస్తుంది దేహం అలాంటిది ఒక ప్రవాహం ఈ ప్రవాహముగా ఉన్నది తప్ప అది ఒక వస్తువుగా లేదు అటువంటి దేహమునందు ముందు ఒక వస్తువు అనే భ్రమ ఆ వస్తువు నేనే అహం అభిమానము ఇది ఏమైపోతుందంటే ఆ దేహము ఎందు కోశబుద్ధి నిర్మాణం అవుతుంది ఆ దేహం అనే కోశంలో జీవిస్తూ ఉంటాడు మనిషి చాలా భయంకరమైన బంధం అది కాబట్టి రసాదయోహి ఏ అది మొదటి కోశం ఇప్పుడు ఇప్పుడు అన్నమయ దేహం ఉన్నది అన్నమయము ఉన్నది దీనియందు వీడు ఆత్మ నేనే ఆత్మ అంటే నేను అనే అభిప్రాయం ఆత్మా నేను అనే అభిప్రాయాన్ని వీడు కలిగి ఉన్నాడు ఇప్పుడు వీడు వీడి యొక్క ఆత్మ ఈ దేహమేనా అని ప్రశ్న వేసుకుంటే దేహమునందు వీడు ఆత్మానే అభిమానం పెట్టుకున్నాడే కానీ వాస్తవంలో ఈ దేహము వీడి యొక్క ఆత్మ కాదు అక్కడ తైత్రీయ భాష్యంలో శంకరులు ఏమన్నారంటే నా అన్నమయ్యేన ఇవ పరిచ్ఛిన్నేన ఆత్మనా ఆత్మవంతః ప్రాణిన వీడి దేహము ఒక చిన్న అంశము మాత్రమే వీడు దేహం మాత్రమే కాదు దేహం దేహం లోపల ఉండే ప్రాణం ప్రాణం లోపల ఉండే సంకల్పశక్తి సంకల్పశక్తి లోపల ఉండే విజ్ఞానశక్తి విజ్ఞానశక్తికి మూలంలో ఉండే ఆత్మ చైతన్యం ఆనందానుభవం దానికి మూలంలో ఉండేటువంటి పరమాత్మ చైతన్యం వీడు అంతేగాని ఇది ఎలా ఉందంటే ఈ మహారాజు గారి ప్యాలెస్కి వెళ్ళే వచ్చానంటే కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి వచ్చేసి నేను మహారాజు గారి ప్యాలెస్ని వెళ్ళి చూసి వచ్చాను అంటే అది చూసినట్టు అయిందా కాంపౌండ్ వాళ్ళు దగ్గర ఉండదు మహారాజు మహారాజు ఎక్కడ ఉంటాడు కాంపౌండ్ వాళ్ళ లోపల ప్యాలెస్ లోపల బెడ్రూమ్ లోపల సోఫాలోపల కూర్చుని ఉంటాడు మీరు అలా లోపల లోపల లోపల అలా తీసుకోండి ఫిజికల్గా అభిప్రాయం కాదు కానీ ఆ కోశాలని ఆ విధంగా వర్ణించారు అక్కడ వర్ణించిందాన్ని నేను చెప్తున్నా కాబట్టి స్థూలము స్థూలం కంటే లోపల సూక్ష్మము దానికంటే లోపల మరింత సూక్ష్మము ఆ విధంగా వర్ణించుకుంటూ వెళ్తారు కాబట్టి ఈ అన్నమయముతో ఆరంభమై ఇది ఇది ఇది ఆత్మస్వరూపంగా వీడికి భాషిస్తుంది వీడు స్వరూపంలో దేహం ఒక్కటే ఉందని అనుకోవడం పొరపాటు వీడి స్వరూపంలో దేహం కంటే కూడా లోతైన అంశాలు ఎన్నో ఉన్నాయి కింద తదంతర్గత ప్రాణమయ్యేనాపి సర్వపిండం వ్యాపిన ఆత్మవంత శంకర్ల వాక్యం ఇప్పుడు ఈ దేహము నేను ఓకే ఈ దేహము నువ్వే బాగానే ఉంది ఈ దేహంలో ప్రతి కణమునందు వ్యాపించి ప్రాణశక్తి ఉంది అది నువ్వా కదా చెప్పండి అది నువ్వు కదా అది ఇంకోహల్లా నువ్వు దేహము మాత్రమేనా ఏమన్నమాట అది దేహం లోపల ఉండే ప్రాణశక్తి నువ్వు కదా ఇప్పుడు మీకు చూస్ చేసుకోండి ఫిజికల్ బాడీ మీరా ఫిజికల్ బాడీలో ప్రతి కణము వ్యాపించి ఉన్న ప్రాణశక్తి మీరా ప్రాణశక్తి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఫిజికల్ బాడీ నేను అని మీరు అనుకుంటే ఆ ప్రాణశక్తి మీ యథార్థ స్వరూపం కప్పుబడిపోయి ఉంటుంది మీ స్వరూపమే మీకు తెలియకుండా పోతుంది అలా కాకుండా ఆ ఫిజికల్ బాడీలో ప్రతి కణమునందు వ్యాపించి ఉండే ప్రాణశక్తి నేను అని మీరు తెలుసుకున్నప్పుడు దేహము దూరంగా పోయిందని మీరు అనుకోవద్దు దేహాన్ని విడిచిపెట్టేసి ప్రాణతత్వాన్ని తెలుసుకున్నాను అని కూడా మీరు అనుకోద్దు ఎందుకంటే సూక్ష్మంలో స్థూలం అంతర్గతం అయిపోతుంది ఆ ప్రాణశక్తి నేను అని మీరు అనుకోవడం చేత మీరు దేహాన్ని ఏమి విడిచిపెట్టినట్టు కాలేదు ఆ దేహం వచ్చేసి ఆ ప్రాణశక్తిలో అంతర్గతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ప్రాణశక్తినే అనుకుంటే ఏమైంది దేహాన్ని దూరంగా పారేసి కేవలం ప్రాణశక్తిని సెపరేట్ చేసి అది నేను అని అనుకున్నట్టు అవలా నేను ప్రాణశక్తి నేను తెలుసుకోగానే దేహం ఆ ప్రాణశక్తిలో అంతర్గతం అయిపోయింది ఇప్పుడు రాజుగారి ప్యాలెస్లోకి మీరు వెళ్ళేప్పటికీ ఆ కాంపౌండ్ వాల్ కూడా దాని స్థానంలో అది ఉండి ప్యాలెస్ యొక్క అవుటర్ పెరిమీటర్లాగా అలాగే ఉంటుంది మీరు లోపలికి వెళ్ళి రాజుగారిని దర్శించిన కారణంగా కాంపౌండ్ వాల్ కూలిపోయి ఎక్కడో గాల్లో కలిసిపోదు అది ప్యాలస్లో అంతర్గతం అయిపోతుంది ఏదో దృష్టాంతం సమదృష్టాంతం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ కాబట్టి సో శంకరులు ఏమంటున్నారంటే ఓరు వెడ దేహాన్ని పట్టుకుని నేను ఇది నా ఆత్మను అనుకోకును దేహమునంతనే వ్యాపించి ఉన్న ప్రాణశక్తున్ను చూసావా అది ఆత్మ అనుకో అది దానివల్ల అసలు ముందు ఎంత మాత్రం అనుకుంటే అన్నమయ కోశము ఇంకా అన్నమయ కోశం కాదది అన్నమయమే ఇంకా కోశం కాదని తర్వాత ఇప్పుడు ఫోటో తీశారు ఫోటో దేనికి తీస్తారు దేహానికి తీస్తారా ప్రాణశక్తికి తీస్తారా దేహానికి తీస్తారు ప్రాణశక్తికి తీయరు కదా మరి మీరు దేహానికి ఎందుకు మీరు దేహం కాదు కదా మీరు నేను ప్రాణశక్తి కదా దేహాన్ దేహమును తనలో ఇముచ్చుకున్న ప్రాణశక్తి మీకు ఫోటోలో కనపడుతుందా కనపడదు అది ఫోటో జడవండదు కాగితముఖది సో ఈ దేహ అంటే మీరు ప్రాణశక్తి ఆత్మ కంప్లీట్గా మరిచిపోవడానికి సిద్ధమైతే మీరు ఫోటో దిగొచ్చు లేకపోతే ఫోటో ఎందుకు దిగుతారు అనవసరంగా పాస్పోర్ట్ సైజు కోసం దిగాల్సి వస్తే దిగడమే నా జీవితంలో నేను పాస్పోర్ట్ ఫోటో తప్ప మరి ఏ ఫోటో నేను దిగలేదు ఇంతవరకు నా నేను ఎప్పుడూ దిగలేదు నిజంగా పాస్పోర్ట్ ఫోటోయే దిగివదు ఎస్ఎస్ఎల్సి చదువుతున్న రోజుల్లో హెడ్ మాస్టర్ పిలిపించారు అంబాజీపేట నుంచి ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించారు పిలిపించి ఫోటోలు దిగండిరా మీరు అందరూ అని మాకేమో ఆయన పురమాయించారు ఎందుకంటే ఎస్ఎస్ఎల్సి బుక్కి ఫోటోలు పెట్టాలి అది కూడా హెడ్ మాస్టర్గా రైంజ్ చేశారు అప్పుడు వాడు అక్కడ స్టూల్ వేసి చిన్న వేసి కూర్చోమంటే అక్కడ కూర్చుంటే వాడు ఫోటో తీసి ఆ ఫోటోలు నాకు కూడా ఇవాళ హెడ్ మాస్టర్కి ఇచ్చేసాడు మూడు రూపాయలు హెడ్ మాస్టర్కి మేము ఇచ్చేసాము ఆయనే తెచ్చుకున్నాడు ఆ ఫోటోలు ఆయనే పెట్టుకున్నాడు ఎస్ఎస్ఎల్సీ బుక్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉంది ఫోటో ఓహో ఇదా మన ఫోటో అని కాబట్టి ఫోటో ఎందుకు తీస్తారు ఏం చేస్తారు ఫోటో వాట్ విల్ యూ డూ విత్ ది ఫోటో ఇప్పుడు ఫోటో అనేది ఒక వాల్యూ ఈ ఫోటో వాల్యూ అది జ్ఞానాన్ని ప్రమోట్ చేస్తోందా అజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తోందా చెప్ప బంధాన్ని కోశాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా లేదు లేదండి మాకు అలాంటిది ఏం లేదంటే పర్వాలేదు బట్ ఒక వాల్యూ అన్నది ఆ మనిషి యొక్క ఆలోచనని వాడి యొక్క విచారధారని ప్రకటిస్తూ ఉంటుంది వాడి విచారధారని ప్రకటిస్తుంది వాల్యూ సో ఇప్పుడు చాలా గట్టిగా నామం అడ్డంగానో గట్టిగా చాలా కాషస్గా మేకప్ మ్యాన్ పెట్టినట్టుగా పెట్టుకుంటారు కొంతమంది ఇట్లా పెర్ఫెక్ట్ సినిమాట్రికల్గా అలా పెట్టుకున్నాడు మామూలుగా ఏదో ఎడహా ఎడహాక్గా ఇలా పాము కొంత విభూతి ముఖానికి పాము వేసుకుని వెళ్ళిపోవడం అదో పద్ధతి అలా కాకుండా అలా సిస్టమేటిక్గా అలా పెట్టుకుని వచ్చాడు అనుకోండి దాన్ని బట్టి అది దాన్ని మీకు ఏమిటి అతనిలో ఉన్న విచారధార ఏమిటంటే ఇది పెట్టుకుంటే నా ముఖానికి ఒక శోభ వస్తుంది ఈ శోభతో నేను ఇతరులని ఇంప్రెస్ చేయాలి అనే భావన అతని దృష్టిలో ఉందంటారా లేదంటారా ఉంది దానివల్ల ఇతరులు ఏ ఇతరులు ఎవ్వడో ఇంప్రెస్ కాదు ఈ లోకంలో జనులు దేవాంతకులు వాళ్ళు ఏమంతకమో ఇంప్రెస్ అయితే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు చూసుకుంటారు అమాయకంగా ఉంటారు ఉన్న చోట ఉంటారు వాళ్ళ క్యాల్కులేషన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి క్యాలిక్యులేషన్స్ ఏం కరెక్ట్ కావే కానీ ఏదో క్యాల్కులేషన్లో వాళ్ళు ఉంటారు వీడు వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో వీడు బొద్ధుడో ఏడా లేడా దాని చేత ఈజ్ ఇట్ ఎంగ్ వాల్యూ ఆర్ నాట్ ఇట్ ఈజ్ ఎ రాంగ్ వాల్యూ ఫోటోగ్రఫీ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్ అన్నమయ్య కోశాన్ని బలం చేస్తున్న వ్యాల్యూ కాలేదు సో శంకరులు ఏమంటున్నారంటే అంతర్గత ప్రాణమయ్యేనాపి సర్వపిండం వ్యాపిన ఆత్మవంత నేను ఎవరో నువ్వు తెలుసుకో నేను అన్నప్పుడు కేవల దేహమే నువ్వైపోయేవా లేకపోతే దేహాంతర్గతంగా సర్వపిండము అంటే దేహము ముద్ద పిండం అంటే ముద్ద ఇదో ముద్ద ఈ ముద్దంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఉందే అది నేను అది నా నేను నా స్వరూపమయ్యా అని తెలుసుకోవాలి ఏం మనోమయాదిభి పూర్వపూర్వవ్యాపిభి నేను శంకర భాష్యం రాసుకుని పెట్టుకున్నాను ఎదుర్కొండ ఉత్తరత్తరై సూక్ష్మై ఆనందమయాంతై ఆకాశాది భూతారబ్ధై అవిద్యాకృతై ఆత్మవంత అంతటా జ్ఞానమే రాజ్యం వెళ్ళుతో ఉంటుంది అవిద్యాకృతై ఆత్మవంత అజ్ఞానం ప్రతి అంశంలోనూ ఉంటుంది ఆ ప్రాణము ప్రాణశక్తి ఉంది ఇప్పుడు చెయ్యిలా కదిలింది చేయేలా కదిలిందంటే జడమైన మద్య మాంసములు బోన్ కదిలేయా లేకపోతే లోపల ఉన్న ప్రాణశక్తి కదిలిందా ప్రాణశక్తి కదిలింది అది కనపడదు జడమైన ఈ మధ్య మాంసాలే కనపడతాయి ప్రాణశక్తి కదిలిందంటే అది తనంత తాను కదిలిందా లేకపోతే మనస్సంకల్పము యొక్క మహిమ చేత కదిలిందా ఇంకా సంకల్ప మహిమ చేత కలిసింది కదా ఇలా చెయ్య ఇలా అండము అది మనస్సు యొక్క మూవ్మెంట్ అది మనస్సు యొక్క మూవ్మెంట్ ప్రాణశక్తి ద్వారా ఫిజికల్ హ్యాండ్లో కనపడింది మీకు తర్వాత ఈ చెయ్యని ఇలా ఊపడము అనేది అది ఒక ముద్ర ఖచ్చితంగా చెప్పడము అనే ఒక ముద్రది చేతని పాఠం చెప్పేవాడిగా ఆ ముద్రలు ఉంటాయి దే కన్వే మెసేజ్ ఇలా అంటే అర్థం ఏంటి మెసేజ్ అది సంకల్పంలోకి ఎలా వచ్చింది బుద్ధి నుంచి సంకల్పంలోకి వచ్చింది కాబట్టి విజ్ఞానమయం ఉన్నది దాని వెనుక దాని వెనుక ఆనందమయం ఉన్నది అంటే ఏమిటి దెర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ నోయింగ్ అండ్ ఫీలింగ్ అండ్ షోయింగ్ ఒక జాయ్ ఉండాలి ఏదో ఒక ఆనందాంశ సంబంధం దానికి ఉండాలి సంబంధం లేకపోతే వాడు చేయలేడా పని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ క్లార్క్ ఉన్నాడు అనుకోండి వాడు ఏ పని చేడుకూర్చుని ఉంటాడు వాడికి లంచం ఇచ్చారు అనుకోండి ఉత్సాహంగా చేస్తుంది ఆ ఉత్సాహం అక్కడ నుంచి వచ్చిన ఆనందమయ్యే కోశం నుంచి వచ్చింది ఏదో రకంగా వాడికి ఆ ఉత్సాహం ఆనంద అంశ తగలాలి దానికి ఆనందాంశ తగిలితే బుద్ధిలో కదలికొస్తుంది బుద్ధి నుంచి సంకల్పం పుడుతుంది సంకల్పం నుంచి ప్రాణశక్తి కదులుతుంది ప్రాణశక్తిని బట్టి దేహం కదులుతుంది అది సీక్వెన్స్ కాబట్టి మీ స్వరూపము అంతవరకు వెళ్ళిపోవాలి మీరు కేవలము కాళ్ళు చేతులు కదలిక మీ స్వరూపం కాదు ఆ కదలికని నిర్వహించేటువంటి సంకల్పశక్తి మీ స్వరూపం కేవల సంకల్పశక్తి కూడా మీ స్వరూపం కాదు ఎందుకంటే సంకల్పం అలా గాల్లోంచి పుట్టుకురాదు అదృష్టాద్ అశ్రుతాద్ భావాత్ భావ ఉపజాయతే అంతకుముందు మీరు చూసి విని ఒక సంస్కారాన్ని మీలో సంతరించుకుని ఉంటారు ఆ సంస్కారం నుంచే సంత సంస్క సంకల్పాలు కొడతాయి మీరు ఎప్పుడు విననిది ఎప్పుడు చూడనిది అటువంటి దానికి సంబంధించి ఏ సంకల్పం మీకు రాదు కాబట్టి ఆ బుద్ధిశక్తి నుంచి సంకల్పాలు కొడుతున్నాయి ఆ బుద్ధిశక్తి కూడా ఆనందాంశ నుంచి ఆవిర్భవిస్తుంది కాబట్టి ఆనందం వరకు మీ స్వరూపం